एककैकवर्णग्रहण एक समयर्षिणिया बुद्धा प्रत्यवभासम तथम्यभिचारेण प्रत्याय वर्णवादि लघीयसी कलना अंटे पदमु वर्णमूलमुदि అర్థము జ్ఞానము కలుగుతుంది సాల్ వర్ణముల సముదాయం పదము పదము నుంచి స్ఫోట స్ఫోట నుంచి అర్థము అలా అక్కర్లేదు అంటే మరి జారాకీ రాజాకి తేడా ఏముందా అంటే జారాకీ రాజాకి తేడా స్ఫోట దగ్గర ఉందా లేదా ఉందే ఉందని కదా స్ఫోట దగ్గర తేడా ఉండగాలండి పదం దగ్గర తేడా ఉంటుందండి పదం దగ్గర తేడా ఎక్కడి నుంచి వస్తుంది వర్ణములు సమానం కదా వర్ణములు సమానమే కానీ క్రమవిశేషము చేత అనుగ్రహించబడుతూ ఉంటాయి వర్ణములు ఒక ఒకనొక క్రమము చేత అనుగ్రహించబడిన వర్ణములు రాజు అనే అర్థాన్ని ఇస్తాయి మరో క్రమం చేత అనుగ్రహించబడిన వర్ణములు వేష్య అనే అర్థాన్ని ఇస్తాయి నువ్వు స్ఫోట కూడా అలాగే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వర్ణములు లీడ్ టు పద పద లీడ్స్ టు అర్థ చాలు సరళంగా ఉంది రోడ్డు మీద వెళ్ళివాడిని అడిగిన అడిగినా అలాగే చెప్తారు కూడా మన అనుభవం కూడా అలాగే ఉంది అలా కాకుండా వర్ణస్ లీడ్ టు పద పద లీడ్స్ టు స్ఫోటా స్ఫోటా లీడ్స్ టు కాగ్నిషన్ అంటే అది మన అనుభవంలో అనుభవానికి కూడా విరుద్ధంగానే ఉన్నది వృద్ధ వ్యవహారము అంటున్నారు చూడండి ఆయన ఉపవర్షాచార్యులు వృద్ధులంటే ముసలి వాళ్ళని కాదండి వృద్ధులంటే జ్ఞానులు అని అర్థం ఇక్కడ వేదాంతంలో శాస్త్రంలో వయస్సు కదుక వయస్సు వృద్ధత్వం ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు వృకేదే చేపట్టుకుని నడిపించడానికి మంచిని ఇవ్వడానికి సేవ చేయడానికి వయస్సు వృద్ధత్వం తప్ప జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి వృద్ధులంటే ఆచార్యులనే అర్థం జ్ఞానస్మృతి కాబట్టి వృద్ధ వ్యవహారము అంటే మహావిద్వాంసుల యొక్క వ్యవహారము ఉపవర్షాచార్యులు ఏమన్నారంటే వర్ణాలతోటి సరిపడుతుందా అందుకే నువ్వు ఈ స్ఫోటాన్ని ఒకటి పట్టుకొచ్చి అల్లర్ చేయటం వర్ణాలే సరిపడుతుందని చెప్పారు అదే దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ స్ఫోటవాది నస్తూ దృష్టహానిరదృష్ట ఈ దృష్టహాని అదృష్ట కల్పన చేయకూడదు దృష్టహాని అదృ అదృష్ట కల్పన అనేది చేయకూడదు ఇప్పుడు గణేష్ విగ్రహం పాలు తాగుతుంది అనుకోండి ఆ సందర్భంలో మీరు దృష్టహాని అదృష్ట కల్పన చేయకూడదు దృష్టం ఏమిటి క్యాపిలరీ యాక్షన్ మూలంగా అది పాలనే బిజాబ్ చేసుకుంటుంది క్యాపిలరీ యాక్షన్ అనే ఒకటి చెట్లకి నీరు మొదల్లోకి వస్తే ఆ పైకి ఎలా వచ్చింది గ్రావిటేషన్ వల్ల నీరు పైనుంచి కిందకి రావాలి కానీ కింద నుంచి పైకి వెళ్ళకూడదుగా కానీ గ్రావిటేషన్ పైనుంచి కిందకి లాగితే క్యాపిల రీ యాక్షన్ అని ఒకటి ఉంది సర్ఫేస్టెన్షన్ ఆఫ్ వాటర్ మూలంగా వస్తుంది ఆ క్యాపిల యాక్షన్ మూలంగా నీరు కింద నుంచి పైకి అది పైకి లాగుతుంది అది కాబట్టి గ్రావిటేషన్ పవర్ని దాటి ఈ క్యాపిలరీ యాక్షన్ ఏం చేస్తుందంటే కింద ఉన్న నీళ్ళని పైకి పట్టుకొంది కొబ్బరి బొన్నంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తే కింద నీళ్ళే వెళ్తే పై మరైతే ఇప్పుడు అక్కడ మ్యాజిక్ ఉందా కొబ్బరి చెట్లు ఓ ఉంది అదే మ్యాజిక్ ఆ కేత రియాక్షనే మ్యాజిక్ దృష్టం అది మనకు తెలుస్తూ ఉంది ఈ విగ్రహం కూడా ఈ స్టోన్ తోట శాండ్ స్టోన్ తోటో దేనితోటో చేస్తుంటాయి దానికి పోర్స్ ఉంటాయి ఆ పోర్స్ క్యాపిలరీస్ కింద యాక్ట్ చేస్తాయి ఆ తొండల లోపల కొంత ఖాళీ పెట్టేటనుకోండి కనిపార్ తయారు చేసినప్పుడు తొండల లోపల కొంత ఖాళీ పెట్టుకుండొచ్చు పెట్టకపోతే పోర్బ్స్ ఉంటాయి ఖాళీ ఉండనే ఉంది ఆ ఖాళీ కనుక సన్నగా ఉండాలి సన్నగా ఉంటే క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది అప్పుడు సర్ఫేస్ సెన్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ సో హై దట్ వాటర్ విల్ బీ పుష్డ్ అప్ బైట్ సెల్ఫ్ ఆ క్యాపిలరీస్టే బయట లాగుతాయి ఆ విధంగా విఘ్నేశ్వరుడు పాలను తాగుతున్నాడు అని చెప్పాలి దృష్ట ఈ దృష్టాన్ని విదిలిపెట్టేసి అదృష్టాన్ని కల్పించకూడదు ఎప్పుడూ కూడా అంటే మరి వీళ్ళు శాస్త్రకారులు వాళ్ళ స్పిరిట్ నాకు బాగా నచ్చింది వాళ్ళ స్పిరిట్ నేను చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటాను ఏమన్నారంటే వేదం వల్లిస్తే పుణ్యం వస్తుందా రాదా అని ఒక ప్రశ్న వేశారు మీరెప్పుడు వినుండరు ఈ మాట ఎందుకంటే ఇలాంటివి చెప్పరు ఇలాంటివి చెప్పరు దాచిపెడతారు తెలుసున్న వాళ్ళు దాచిపెడతారు తెలియని వాడికి ఎలాగో తెలియదు అంటే నేను మీరందరూ చాలా ఇవాల్వ్డ్ వేదాంతులు కనుక మీకు చెప్తున్నా మీమాంసుకులు ఈ ప్రశ్న వేశారు వేదాన్ని వల్లిస్తాం పుణ్యం వస్తుందా రాదా మరి వేదం వల్లించుకుంటున్నారు కదా అందరూ వేద కారాయణ చేసి వల్లిస్తారు పారాయణ కాదు వల్లిస్తారు దానివల్ల పుణ్యం వస్తుందా రాదా అంటే రాదని చెప్పారు అదేంటండి వేదం వల్లిస్తే పుణ్యం రాదా రాదు ఎందుకని వేదం వల్లించటానికి ప్రయోజనము పుణ్యం కాదు వేదం వల్లించటానికి ప్రయోజనము అర్థజ్ఞానము వేదం వల్లిస్తే కదా అర్థం తెలుస్తుంది ముందు వల్లించాలి తర్వాత అర్థం తెలుస్తుంది మళ్లించకుండా అర్థం కలగదు ఇప్పుడు వేదం పుస్తకం కొంటే పుణ్యం వస్తుందా రాదు ఎందుకని వేదం పుస్తకం కొనడానికి ప్రయోజనము చదువుకుంట మీకు దృష్టఫలం కనపడుతుంటే అదృష్ట ఫలాన్ని కల్పించకూడదు ఉదయించే సూర్యుడికి దండం పెడితే పుణ్యం వస్తుందా వస్తుంది ఎందుకని దృష్టఫలమేం లేదు అక్కడ ఉన్న ఒకవేళ దృష్టఫలం ఉన్నా దాన్ని మనం విడిచిపెట్టట్లేదు అదృష్టాన్ని శృతికి చెప్పింది అదృష్ట ఫలం అంటే కంటికి కనపడని ఫలం ఆ ఫలం వస్తుంది దాని పేరే పుణ్యం ఇప్పుడు దానం చేస్తే పుణ్యం వస్తుందా వస్తుంది ఎందుకంటే దృష్టఫలం ఏం లేదు దానం చేస్తే ఏమిటి ఫలం వచ్చింది వాడికి పైగా ఉన్నది పోయింది నష్టం వచ్చింది కాబట్టి దానము చేసినచో వాడు డబ్బు నష్టపోవును అని చెప్పాల్సి అది దృష్టఫలం కానీ దానము పుణ్యకర్మ అది మీరు చెయ్యాలి ఎందుకంటే దానికి అదృష్ట ఫలము కాలదు అని చెప్పాలి అంతేకాదు భోజనం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పకూడదు ఎందుకంటే ఎందుకంటే భోజనం చేస్తే ఏమవుతుంది దృష్టఫలం కడుపు నిండుతుంది తృప్తిగా ఉంటుంది దృష్టఫలం దృష్టఫలం ఉన్న చోట అదృష్టఫలం చెప్పకూడదు ప్రసాదం తింటే పుణ్యం వస్తుంది అన్నది చాలా కాన్షియస్గా యాక్సెప్ట్ చేయాల్సి అది ఎక్కడి నుంచి ఆది తినేటైల్లో అందరికీ తెలుసు సత్యనారాయణ వ్రత కథ నుంచి వచ్చింది కదా ఇది ఆదిజన ప్రసాదం తింటే పుణ్యం రావడం అన్నది అక్కడి నుంచి వచ్చింది సో యజ్ఞంలో ఈ పురోడాశం ఉంది చూసారా పురోడాశ ప్రసాదం తిట్టే పుణ్యం వస్తుందా అడిగారు రాదని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే పురోడాశ భక్షణము అదే హుతశేష భక్షణము హోమము చేయగా మిగిలిన దాన్ని భక్షించుట అది యజ్ఞము యొక్క అంగం అంగానికి మళ్ళీ వేరే ఫలం ఉండదన్నారు మొత్తం యజ్ఞానికి ఫలం ఉందా ఉంది ఏమిటి స్వర్గం మొత్తం యజ్ఞానికి స్వర్గం ఫలం ఉంటూ మళ్ళీ దాంట్లో ఓ మొక్కకు ఓ ఫలం ఇంకో రెండో ముక్కకు ఇంకో ఫలం మూడో ముక్క ఇంకో ఫలం అలా ఉండవు అలా ఉండవు ఇప్పుడు మీరు గొయ్యి తవ్వటానికి కూలీని పెడతారు కూలీని పెట్టి ఆ కూలీ రోజే రోజంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు అంతేగాని గొయ్యి తవ్వినానికి ఓ అరగంట తవ్వేడు కాబట్టి దానికి మళ్ళీ కాస్ట్ కట్టిస్తారా అలా ఇవ్వరు అంగములకు ఫలం ఉండదు అంగికే ఫలం ఉండదు నిజానికి అంగాంగి భావాన్ని అలాగే నిర్ణయిస్తారు ఫల సన్నిధం అఫలం తదంగం ఫలము కలదాని సన్నిధిలో ఫలము లేనిది ఏదైతే ఉంటుందో అది దానికి అంగం అవుతుంది ఫలము లేని కారణంగా అంగం అవుతుంది అంగానికి ఫలం ఉండదు మొత్తం మీద ఫలం ఉంటుంది తప్ప అంగానికి ఫలం ఉండదు ఇప్పుడు మీరు ఆటోలో కూర్చొని వెళ్తున్నారనుకోండి రెడ్ లైట్ వచ్చి ఆపాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు దానికి మళ్ళీ దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇస్తారా రెడ్ లైట్ ఆపినందుకు కొంత డబ్బు మళ్ళీ స్టార్ట్ చేసినందుకు డబ్బు ట్రాఫిక్ అడ్డు వస్తే తప్పించినందుకు డబ్బు అలా ఇస్తారా అలా ఇవ్వరు ఏకంగా మొత్తం అంగానికి మొత్తం అంగి అంతా కలిపి ఒకటే పైస వేస్తారు అలాగే యజ్ఞానికంతకీ ఫలం తప్ప ఆ మధ్యలో హుతశేష భక్షణానికి ఫలం ఉండదు పూజ చేసుకున్నందుకు ఫలం ఉంటుంది కానీ ప్రసాదం తినడానికి ఫలం ఉండదు కాబట్టి ప్రసాద భక్షణానికి ఫలం అంటూ ఎక్కడ ఉండదు అది ఒక్క సత్యనారాయణ వ్రతం నుంచి వచ్చిందన్నమాట వచ్చేసి ప్రసాద భక్షణం ఉన్నదందరికీ ప్రీతికరమైన విషయం కనుక అది అంతటికీ పాకేసింది దాన్ని బాగా పాకేసి దాన్ని బాగా పాపులరైజ్ చేసింది తిరుపతి అదర్వైజ్ ప్రసాద భక్షణం అన్నది మిగతా భట్టితో పాటుగా పూజతో పాటుగానే ఉంటుంది ప్రసాద భక్షణం అని దానికి వేరే ప్రత్యేక ఫలమైన ఉండదు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దృష్ట అదృష్ట కల్పన శంకరులు చాలా పర్యాయాలు చెప్తారు నీకు దృష్టాన్ని విడిచిపెట్టి హాని అంటే విడిచిపెట్టడం ఉండదు తెలుగులో హాని కాదు తెలుగులో హాని ఉంటే ఏదో కొట్టడమో తిట్టడమో డబ్బు అలా అనుకుంటాను ఓహాక్ త్యాగే విడిచిపెట్టడం దృష్ట కనపడేదాన్ని వదిలిపెట్టేయడం కనబడని దానిని పట్టుకోవడం అలా చేయకూడదు అలా చేస్తే భక్తి అవుతుంది అది మూర్ఖత్వం అవుతుంది తప్ప భక్తి అవ్వదు శాస్త్రకారులు ఇటువంటి మూర్ఖత్వాలని అంగీకరించారు చాలా సైంటిఫిక్గా ఉంటారు కాబట్టి పదముతోటే పదము వాడు పదమును ఉచ్చరించినాడు నాకు అర్థం తెలిసింది అనే అనుభవంతోటే మీకు సరిపడుతుంటే ఆ అనుభవాన్ని విడిచిపెట్టేసి అంటే పదం నుంచి అర్థం రాదు అనే కొత్తదాన్ని పదం నుంచి అర్థం తెలుస్తూ ఉంటే ఆ అనుభవాన్ని పక్కకి తోసిపుచ్చి స్ఫోట అనేది ఒకటి ఉంది అని అది ఎవరికీ కనపడదు అని దాన్ని కల్పించి దానివలన అర్థజ్ఞానం కలుగుతోంది అని ఆ విధంగా కల్పన చేయుట అనవసరము వర్ణాశ్చే చేమే క్రమేణ గృహ్యమా స్ఫోటం వ్యంజయంతి సస్ఫోటరీయసీ కల్పనా సార్ వర్ణములన్నీ కలిసి ఒక స్ఫోటన ఒకదాని ప్రకటము చేస్తాయి స్ఫోట ప్రకటమగునట్లు చేస్తాయి నిత్యు ఎంజేయంతి ఆ స్ఫోట నుండి అర్థము ప్రకటమగును అని ఆ చెప్పడము అనవసరం కల్పన బరువు కల్పన బరువుగా ఉండకూడదు కల్పన లఘువుగా ఉండాలి లఘువుగా కల్పన ఉంటే సర్ప అంటే బరువుగా ఉండకూడదు ఇప్పుడు నాకెవరిలో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అమ్మ కులసాగా ఉన్నారా అని అడిగాను ఎందుకంటే ఆ వాయిస్ని బట్టి నేను గుర్తుపట్టాను అందరూ చేస్తారా అంటే స్వామీజీ మీలో ఏదో మహిముంది మీరు ఎలా గుర్తుపట్టారన్నాను నేను చెప్పానమ్మా మహిమ ఏం లేదు మీరు నా వాయిస్ గుర్తుపెట్టారా లేదా స్వామీజీ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా లేకపోతే మరేవాళ్ళ నాని స్వామి అలాగే మీరు ఎలా గుర్తుపెట్టారో నేను అలాగే గుర్తుపట్టాను ఇక్కడ మహిమను కల్పించాల్సిన అవసరం నాకు గుర్తున్నది మీ వాయిస్ నాకు గుర్తున్నది రెండు మూడు సార్లు విన్నాను గుర్తున్నది తర్వాత కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే పదిసార్లు మాట్లాడినా ఏ గుర్తు ఉండదు రెండుసార్లు మాట్లాడిన తక్కువని బలంగా గుర్తుంటుంది దానికి ఏదో ఎడిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ పదిసార్లు మాట్లాడిన వాడు మన మనస్సు మీద ఎటువంటి ముద్ర వేయలేదని అర్థం ఈ ఒక్కసారి మాట్లాడిన వాడు ఏదో ఒక ముద్ర వేశాడనమాట సమ్ కనెక్షన్ ఏదో పెట్టాడు సో ఆ రకంగా ఆమె మాట్లాడిన సందర్భం ఏదో కొంత విలక్షణంగా ఉండడం చేత నాకేమనిపి అది నా మనస్సులో నిలిచిపోయింది అది సరిపడుతుంది దృష్టం చాలు దీనికోసం అదృష్టాన్ని కల్పించాల్సిన అవసరం కాబట్టి ఊరికే సందర్భం ఉన్న చోట లేని చోట అదృష్టాన్ని అలా కల్పించుకుంటూ పోకూడదు దృష్టంతో పనైపోతుంది ఇప్పుడు విభూతి ఇచ్చారనుకోండి దృష్టంతో పని అయిపోతూ ఉంటుంది అక్కడ ఉండ ఒకటి ఇక్కడ పెట్టుకుని దాన్ని నలిపి ఇచ్చారు సరిపడుతుంది అలా దృష్టంతో పనైపోతూ ఉంటే అదృష్టాన్ని కల్పించకూడదు ఏమన్నా మీరు అదృష్టాన్ని కల్పించాలంటే మీరు ఏదో కర్మ చేశారు దానికి ఫలం చుట్టుముట్టే ఎక్కడా లేదు అప్పుడే అదృష్టాన్ని కల్పించాలి వీళ్ళు నెయ్యి తీసుకెళ్ళి అగ్నేయ స్వాహాన్ని నిప్పుల్లో వేశారు ఫలమేముంది దానికి చుట్టూ ఉండే ఫలం ఏముందండి ఉన్న నెయ్యికి వస్తే నిప్పుల్లో పడి బూడిదని వీళ్ళు హేతువాదులు అంటూ ఉంటారు కూడా కాబట్టి ఫలమేం కనపట్టలేదుగా యోగ్యం మనకి ఉపయోగకరమైన ఫలం ఏం కనపట్టలేదు ఉడితే పొగొచ్చింది తప్ప అప్పుడు అప్పుడు కనుక మీరు అదృష్టాన్ని పెట్టుకోకపోతే అదృష్టాన్ని కల్పించుకోకపోతే ఆ కర్మ లుప్తమైపోతుంది కాబట్టి ఆ కర్మ సమాజంలో నిలబడాలి అన్నట్లయితే చక్కగా మీకు స్వర్గము వచ్చింది చూడండి ఎంత బాగున్నాను అదృష్టాన్ని పెట్టాలి అలాగే సమాజంలో దానము నిలబడాలి అంటే అదృష్ట ఫలాన్ని పెట్టాలి అలా ఉండాలి కానీ ప్రతిదానికే అదృష్ట ఫలం పెట్టకూడదు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ స్ఫోటవాదని స్ఫోటవాదాన్ని దాటి నేను మీకు ఒక జనరల్ ప్రిన్సిపుల్ చెప్పాను అథా ప్రత్యుచ్చారణం అన్యే వర్ణా సు తాలంబనభావర్ణసామాన్యానా అవశ్యాభ్యుపగంట వర్ణేర్ణే अर्थप्रतिदन प्रक्रियाचिता सचारयितव्या सा इ రా దేవదత్తుడు రామ అన్నాడు యజ్ఞదత్తుడు రామ అన్నాడు ఈ రెండు ఒకట వేరా అనే ఒక సమస్య వస్తుంది ఏమండి రెండు ఒకటే అంటే ఇబ్బంది వస్తుంది ఏమిటి ఇబ్బంది వస్తుంది ఆ విచారణని బట్టి వీడు దేవదత్తుడు వీడు యజ్ఞదత్తుడు అని మీరు కాబట్టి భేదం ఉండాలి వర్ణం పదము సేమైనా వర్ణములు అవే అయినా భేదానికి మీరు అకౌంట్ ఫర్ చేయాలి ఎందుకంటే గోడ వెనకాలను నిలబడి రామా అన్నాడు అరే యజ్ఞదత్తుడు వచ్చాడు అని చెప్పాను మళ్ళీ ఇంకొకడు మళ్ళీ రామా అన్నాడు అరే యజ్ఞదత్తుడే కాదు దేవదత్తుడు కూడా వచ్చాడు అన్నాను మరి ఉచ్చరించిన వర్ణములు సేమైనప్పుడు వేరువేరు వ్యక్తులు ఉచ్చరించారు అని ఎలా చెప్పగలిగారు వర్ణములు సేమ్ కదా అంటే చూడండి వర్ణములు సేమ్ అయినప్పటికీ వాళ్ళ యొక్క ఉచ్చారణలో ఉండేటువంటి తేడా ధ్వనిని బట్టి మనం తేడాను గుర్తించినాము కాబట్టి వీడుచ్చరించిన వర్ణములు వాడు ఉచ్చరించిన వర్ణములు సేమ్ అంటే ఏమిటనమాట ఇది ఆవే అది అది కూడా ఆవే అది కూడా ఆవే అంటే ఇవి వేర్వేరు వ్యక్తులైనప్పటికీ ఆవు అయి ఉండుట అనే సామాన్య ధర్మం ఒకటి వాటికి అని మనం అంగీకరిస్తాం వ్యక్తులు వేదైనా ఒక సామాన్య ధర్మము వాటి ఎందు ఉన్నది దానికే జాతి అన్నాడు అలాగే వీడు రామా అన్నాడు అది ఉచ్చరించబడి అదృశ్యమైపోయింది పుట్టింది పోయింది మళ్ళీ వాడు రామా అన్నాడు పుట్టింది పోయింది అంటే అంతకుముందు పుట్టింది పోయింది వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వ్యక్తి పుట్టింది పోయింది కానీ అదే వీడు పలికినాడు అదే వర్ణాన్ని అదే పదాన్ని వీడు ఉచ్చరించాడు అని అంటున్నారా లేకపోతే మరో రామశబ్దాన్ని ఉచ్చరించేడు అంటున్నారా అదే రామశబ్దాన్ని వీడు ఉచ్చరించాడు అని అంటారు నిజానికి వేదంలో అనూచ్చారణము అని ఉంది వేదం అనూచియ అంటే వాసనం ఆచార్య అనుశాస్తే అనూచ్చారణము అను అంటే అనుసరించి ఆచార్యుడు ఒకసారి అంటే శిష్యుడు రెండుసార్లు మళ్ళీ ఉచ్చరిస్తాడు రెండుసార్లు కొంచెం బలం కోసం తప్పులు ఏమైనా కోసం బట్ బేసికల్గా ఆచార్యుడు చెప్పింది శిష్యుడు మళ్ళీ చెప్తాడు ఇప్పుడు ఆచార్యుడు చెప్పిందే చెప్తున్నాడు కానీ కొత్తది మళ్ళీ ఏం చెప్పట్లేదు ఆచార్యుడు చెప్పిందే చెప్తున్నాడు కదా ఆచార్యుడు రామా అనగానే శిష్యుడు రామా అంటున్నాడు అయితే మీరు ఏమనాల్సి ఉంటుంది ఆచార్యుడు రామా అనే మాట అలా పుట్టింది మళ్ళీ వీడు రామా అనే మాట మళ్ళీ కొత్తగా పుట్టింది పోయింది కాబట్టి ఈ రామాయే ఆ రామా అని చెప్పడానికి వీర్లేదు దేశంలో భేదం ఉన్నది ఈ దేశంలో ఈ రామా వచ్చింది మరొక దేశంలో అనూచ్చారణం వచ్చింది కాలంలో భేదం ఉంది ముందు ఆచార్యుడు రామా అన్నాడు తర్వాత శిష్యుడు రామా అన్నాడు దేశంలో భేదముంది కాలంలో భేదం ఉన్నది దే ఇదో వ్యక్తి ఈ శబ్దం ఒక వ్యక్తి ఆ శబ్దము మరో వ్యక్తి వ్యక్తి అంటే కానీ ఇది అదే అనే జ్ఞానము మనకు కలగడానికి హేతులు ఏమిటంటే వర్ణ జ్ఞానము రా మా అనే ఉచ్చారణలు ఎన్ని రకాలుగా భిన్న భిన్నాలుగా ఉన్నా ఉచ్చరించబడేటువంటి పదము జనరల్లీ ఇట్ ఈస్ ద సేమ్ దర్ ఈస్ ఎ జనరల్ యాస్పెక్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్ లైక్ కౌ కాబట్టి ఆ విధంగా మీకు వర్ణములలో పదములలో భేదములు ఉన్నప్పటికీ అథాపి నామ ప్రత్యుచ్చారణం అన్యే అన్యే వర్ణ సు ఇప్పుడు రామాను అన్నాడు వీడు అన్న రామానే వాడన్నాడు అవునా కాదా అంటే ఎస్ అన్నో ఎందుకంటే వ్యక్తి దృష్ట్యా చూస్తే వీడన్న రామా వేరు వాడన్న రామా వేరు బట్ ఇన్ జనరల్ రామశబ్దము అనే దృష్టితో చూస్తే దే ఆర్ వన్ అండ్ ది సేఫ్ కాబట్టి మీకు భేదాన్ని పెట్టుకునే చోట భేదము ఆవశ్యకమైన చోట మీకు వర్ణములలో భేదం మనకి స్పష్టంగా వస్తూ ఉంటుంది ఏకత్వం ఆవశ్యకమైన చోట ఆ సామాన్యాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి వర్ణములు వేరువేరుగా ఉన్నప్పటికీ తథాపి ప్రత్యభిజ్ఞాలంబనభావేన ప్రత్యభిజ్ఞ అనేది ఒకటి ఉన్నది అంటే వాడు దేన్ని ఉచ్చరించాడో వీడు మళ్ళీ అదే ఉచ్చరిస్తున్నాడు అన్నప్పుడు అంటే అక్కడ నాకు ఆవు కనపడింది మళ్ళీ ఇక్కడ కూడా ఆవు కనపడిందే అంటే అర్థం ఏంటి కాబట్టి చాలా శుభశపునము అంటాడు అంటే అర్థం ఏంటి వీడు కారులో వచ్చాడు ఆ ఆవు ఏమో వేగంగా ఎగురుకుంటూ వచ్చి వీడి ముందు కనపడిందినా కాదు అక్కడ ఆవు అక్కడే ఉండిపోయింది ఇక్కడ ఇంకో ఆవు కనపడింది దీన్ని ప్రత్యభిజ్ఞ అన్నారు ఈ ప్రత్యభిజ్ఞకి హేతు ఏమిటి వ్యక్తియా సామాన్యమా సామాన్యము వ్యక్తి కాదుగా ఆవు ఎగిరి వస్తే ఆవు అక్కడే ఉండి మళ్ళీ ఆవు కనపడతారే మళ్ళీ ఆవు కనపడింది శుభము అంటాడు అంటే ఇప్పుడు అక్కడ వ్యక్తియా సామాన్యమా సామాన్య వ్యక్తిగా సామాన్యం అంటే జనరల్ అలాగే వర్ణములు వేరువేరుగా ఉన్నప్పటికీ రామ రామానే వీడు ఉచ్చరించిన వర్ణములు వేరు వాడుచ్చరించినప్పుడు వర్ణములు వేరైనప్పటికీ ప్రత్యబిజ్ఞ అనేది ఒకటి మనకి అనుభవానికి వస్తోంది దాన్ని ఆశ్రయంగా చేసుకుని మీరు తప్పనిసరిగా వర్ణ సామాన్యము అనే దాన్ని అంగీకరించి తీరాలి అంటే రామానే వీడు పలికిన వర్ణములు పుట్టయి మళ్ళీ రామా అన్నప్పుడు వాడు పలికిన వర్ణములు కూడా పుట్టేయి పోయాయి ఈ విధంగా ఎవడు రామాను ఉచ్చరించినప్పుడల్లా అవి పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి అయినప్పటికీ రామ శబ్దం అనేది ఒకటి గలదు దట్ ఈస్ ది సామాన్య ఇప్పుడు మీరు రామా అన్నప్పుడు అది వ్యక్తిగతమా జనరల్ అంటే టు ది ఎక్స్టెంట్ దట్ యూ స్పీక్ ఇట్ యూ అటర్ హిట్ with a particular uh, accent and all that. That is personal. But as the word Rama, it is universal. Anche it then, I can dictionary no one. Universal is a dictionary no one. That is, I can't say, I can't say, I can't say, I can say, that is, general, I can say, it's a pratyabhinyan. That is, వీడు మళ్ళీ పలికినాడు అనే ప్రత్యభిజ్ఞ కారణంగా మనం వర్ణ వ్యక్తులతో పాటుగా వర్ణ సామాన్యాన్ని కూడా అంగీకరిస్తాము ఆ వర్ణ సామాన్యాన్ని అంగీకరిస్తే సరిపడుతుంది దీనికోసం స్ఫోట అనేది ఏది అవసరం లేదు కాబట్టి వర్ణాహేవహి పదం శబ్ద వర్ణములే శబ్దము కాబట్టి ఈ విధంగా వర్ణములు వర్ణ రూపమైన పదము ద్వారా వర్ణ సామాన్యముల యొక్క సముదాయమైనటువంటి పదము ద్వారా అర్థజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అని మీరు వర్ణ వ్యక్తులు వర్ణ సామాన్యములు అనే ఆ విధంగా వ్యవస్థ చేసుకుని మీరు ఈ స్కోటతో సంబంధం లేకుండా వర్ణముల ద్వారానే శబ్దము నిర్మాణమవుతుంది అని స్వీకరిస్తే సరిపడుతుంది కాబట్టి శబ్దే విరోధ అనే దాన్ని తిరస్కరించడం అయినది శబ్దంలో విరోధమేం లేదు ఎందుకంటే ఇంద్రుడు పుట్టాడు పోయేనా పోయాడు అన్నమాట వాస్తవమే అయినా ఇంద్ర పదవి అక్కడికి పోదు ప్రేమ్ మినిస్టర్ ఆఫీసులో ఆ ప్రాపర్టీ ఉంటుంది చూసారా అది ఆ ప్రేమ్ మినిస్టర్ చేసినా ఆయన దాంతోపాటు పట్టుకుపోతానంటే కుదరను అది నేను నా సంచిలో వేసుకుని పోతానంటే కుదరను ఒప్పుకోను సరే మరి ఆయన అలా చేస్తానంటే అదేదో మరి తెలివి తక్కువగా చేస్తారని అందరూ పెద్దలు అందరూ అలా చేస్తారు పిఎంఓ ఆఫీస్కి సంబంధించిన ఆ డిజిటల్ ఏదైతే ఉందో అదంతా కూడా తర్వాత పిఎంఓ ఆఫీస్కి వచ్చేస్తుంది ఫైల్స్ అన్నీ అలా వచ్చేస్తాయి వీడు వీడు ఒక పరిస్థితి ప్రైమ్ మినిస్టర్ మారిపోయి ఇంకో ఏమంటే ఫైల్స్ హ్యాండ్ ఓవర్ జస్టిస్ వచ్చేస్తారా లేకపోతే ఇంటికి తెచ్చేసుకుంటారా కొంతమంది ఇంటికి తెచ్చేసుకుంటారు వీడి రీసెర్చ్ సైంటిస్టులు ఆ ఫైల్ వెళ్ళి డీ తెచ్చేసుకుంటారు అలా చేయకూడదు అంచేతలు ఏం చేస్తారంటే రిసెర్చ్ సైంటిస్ట్ రిజైన్ చేసినప్పుడు గేట్ దగ్గరే చెప్తారు ఆయన చేతిలో ఏమున్నాయో వెరిఫై చేయని చెప్తారు కాబట్టి అలా వెళ్ళిపోయి వారు అంచేతలే రిసెర్చ్ సైంటిస్టులు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ దాకా రిజిగ్నేషన్ సంగతి చెప్పరు రెసిగ్నేషన్ ఇంకో నెల రోజుల్లో చేయబోతున్నాను అనగానే ముందుగానే అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుని అప్పుడు అంతా ఇంకా ట్రాన్స్ఫర్ చేయాల్సిందేమీ లేనప్పుడే ఈ సంసారం ఉంటాయి ఇలాగే ఉంటుంది సో ఎనీవే సో ది పాయింట్ ఈజ్ వర్ణములు వర్ణ ఒకటి ఉన్నది అది మారదు వే ఇంద్రపదవి ఇంద్రుడు నశించిన ఇంద్రపదము అదే ఉంటుంది ఇంద్రపదము అదే అంతకుముందు తరం వాళ్ళు అదే పదాన్ని వాడారు ఈ తరం వాళ్ళు అదే పదాన్ని వాడారు వర్ణ సామాన్యం పుట్టదు వర్ణ విశేషములు పుడుతూ ఉంటాయి వర్ణ సామాన్యం పుట్టదు కాబట్టి ఇంద్ర పదవికి లోటు ఉండదు కనుక ఇంద్ర పదవిని నిర్దేశించే ఇంద్రహ అనే పదము అనిత్యము కాదు నిత్యమే అవుతుంది అర్థమైందండి అది సామాన్యం అది వర్ణ సామాన్యములతో నిర్మాణమైనది కాబట్టి అది అనిత్యము కాదు నిత్యమే అవుతుంది కాబట్టి శబ్దనిత్యత్వానికి విరోధం వస్తుందేమో దేవతకి విగ్రహం ఉంటే శబ్దనిత్యత్వానికి విరోధం వస్తుందేమో అనే అనవసరం అక్కడికి అది పూర్తయి అత ఏ వచనిత్యత్వం నిజానికి అసలు అసలు శబ్దము నిత్యం అవ్వడానికి విరోధం ఏమిటి శబ్దము నిత్యము అవ్వాలి శబ్దం నిత్యం కావాలి వేద వేదవాదుల యొక్క సిద్ధాంతం శబ్దం నిత్యం శబ్దనిత్యత్వానికి విరోధం ఏమిటి దాంట్లో విరోధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడయా ఇంద్రుడు అనేవాడు పుడుతూ ఉంటాడు పోతూ ఉంటాడు కాబట్టి శబ్దానికి అనిత్యత్వం వస్తుంది ఎందుకంటే అర్థముతో కలిసి ఉంటుంది శబ్దం అర్థము అనిత్యమైతే ఏమవుతుంది శబ్దము అనిత్యం అవుతుంది శబ్దార్థ సంబంధం అనిత్యం అవుతుంది ముందు ఇప్పుడు ఒక గొలుసు బలంగా ఉంది ఇంకో గొలుసు వీక్గా ఉంది రెండో కలిపి ఒక చైన్ తయారు చేశారు ఆ చైన్ యొక్క స్ట్రెంగ్త్ ఏదవుతుంది ఆ వీక్ గొలుసు యొక్క స్ట్రెంగ్తే చైన్ యొక్క స్ట్రెంగ్త్ అవుతుంది అలాగే శబ్దము అర్థము వాటి మధ్య సంబంధము ఎందుకంటే ఇప్పుడు అర్థము అనిత్యం ఎందుకంటే ఇంద్రుడు వస్తాడు పోతాడు ఇంద్రుడు నశిస్తాడు పుట్టిపోతాడు దేహం ఉంది కదా దేహం ఉంటే నశిస్తాడు ఇంద్రుడు నశిస్తాడు కాబట్టి అర్థం అనిత్యం అర్థం అనిత్యం అయితే శబ్దార్థ సంబంధం అనిత్యము అప్పుడు శబ్దం అనిత్యం అది వాళ్ళ యొక్క అబ్జెక్షన్ దాని మీరు ఏమంటున్నారో చూసినా చూడు అర్థము అనిత్యము గనుకనే శబ్దము నిత్యము అత ఏమచ నిత్యత్వం అంటే ఆర్గ్యుమెంట్ని తిప్పి అవతలవాడి మీద పారేయడం సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేయడం అది అది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ బికాస్ హీఈస్ ఎ బెలీజరెంట్ గాయ వాడు శత్రుత్వాన్ని నేర్పుతున్నాడు కాబట్టి ఆయన్ని ఇన్వైట్ చేయకూడదు అని అన్నాడు కదా ఆర్గ్యుమెంటు ఆయన అలా శత్రుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టే ఆయన్ని ఇన్వైట్ చేయాలి అని అర్గుమెంట్ వాడిని ఎత్తిమీ పారాడు సరిపడిందా అదేవిధంగా అదేవిధంగా ఇంద్రుడనేవాడు పుట్టిపోతాడు కనుక అర్థం అనిత్యమైంది సంబంధం అనిత్యమైంది కాబట్టి శబ్దం అనిత్యము అనుకుంటున్నాం అనుకదా అర్గుమెంట్ వాడి పూర్వపక్ష అది నో ఇంద్రుడు అనేవాడు పుట్టిపోతాడు కనుక అర్థము అనిత్యమవుతూ ఉంటుంది కనుక శబ్దము నిత్యము ఎందుకంటే మీరు చూసుకోండి మీరు లోకంలో చూసుకోండి కలెక్టర్ అంట కలెక్టర్ కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ వచ్చాడు పోయాడు పోని ప్రాణమైపోయింది అనుకోండి అక్కడ బీహార్లో ఒక జిల్లా కలెక్టర్ని వాళ్ళే వాళ్ళు దుండగి ఆయన హత్య చేశారు ఆయన ప్రాణమైపోయింది పోతే కలెక్టర్ అనే పదం ఉందా పోయిందా ఉంది నిజానికి కలెక్టర్ అనే పదము చేత నిర్దేశింపబడే అర్థము నశిస్తూ ఉన్నప్పటికీ పదము నశించదు ఎందుకు నశించదు అర్థం నశిస్తుంది కాబట్టే ఇది నశించదు మన అనుభవంలా ఉంది అర్థము పుడుతూ ఉంటుంది నశిస్తూ ఉంటుంది పదం నశించదు అత ఏ వచనిత్యవం స్వతంత్ర కర్తు అస్మరణాది స్థితే వేదస్ నిత్యే దేవాదివ్యక్తి ప్రభవాభ్యుపగమేన తర్వ విరోధమాశంక్యత ప్రభవాత్ పరిహృత వేద నిత్యత్వం స్థితం ద్రఢఢయతి అది అవతారిక ఏమిటంటే చూడండి వేదము నిత్యము వేదము శబ్దరూపము వేదము నిత్యము ఎందుకు నిత్యము అడిగారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తర్కరహిత తర్కరాహిత్యమే భక్తి అనుకుంటున్నారు ప్రశ్న ఏమి ఆలోచించకపోవడం ప్రశ్నించకపోవడం భక్తి అనుకుంటున్నారు ఆలోచించకపోవడము ప్రశ్నించకపోవడము భక్తి అనుకుంటున్నారు ఒక ఆయన నాతోన్నారు తెల్లవారుజాన ఐదింటికి ఆ తలుపులు తెరవడం ఇది తిరుపతిలో తలుపులు తెరుస్తారు తాళం తెరుస్తారు ధర్మం అంటే ఏమిటని మేమాంసం వచ్చింది ధర్మం అంటే ఆయన ఇన్నా చెప్తున్నాడు ధర్మం అనగా పొద్దున్న తాళాలు తెరిచేవి ఆ లోపల గిడిగా తీసే కుక్కే ఒకటి ఆ కుక్క అలా పెట్టి ఆ లోపల గొడి అలా తీసి తలుపులు తీసి లోపలికి వెళ్ళి పూజ చేయటం ధర్మము అని చెప్పాను అంటే నేను చెప్పాను ఏమన్నా ఏమిటి తాళాలు తీయడము కుక్కంతో లోపల గడియ ఇది కూడా ధర్మమేనా అని చెప్పాను అంటే అవును మరి అది కూడా ధర్మంలో భాగమే నువ్వు ఎందుకని అది కష్టం అది లోపల గడియ కుక్కంతో తీయటం ఇది నువ్వు ధర్మం సృష్టి అది నుంచి ఉన్న ధర్మం ఏం అదే ఆ తలుపులు కట్టినప్పుడు ఆ మొట్టమొట్ట ఓ వడ్డ్రంగా ఆయన నాలుగు వందల ఆ తలుపులను చేసినప్పుడు లోపల కుక్కను పెట్టమని చెప్పుకుంటాడు ఒక ఆయన అక్కడ ఉన్న ఆయన ఓ భక్తులు సరే అలా మొదలైంది అది అది చేసుకుంటూ వస్తున్నాం ఎటు వచ్చి ఇప్పుడు ఆ కుక్కని బంగారంతో చేయడమో లేకపోతే దాని పిడి బంగారం పెట్టడమో లేకపోతే దాన్ని కొట్టుకోవడానికి బంగారం పెట్ట ఇలాంటివి ఇవి తప్ప ఇట్ ఈజ్ అ కష్టం కష్టం ఈజ్ నాట్ ధర్మ యొట్ సెపరేట్ ధర్మ ఫ్రమ్ కస్టమ్ పూజా ఈజ్ ధర్మ తలుపులు తీయడాలు తోడవడం ఇవన్నీ ఏ ధర్మాలు కావు అవన్నీ కస్టమ్స్ సో ప్రతి చోట కష్టం వేరే ఉంటుంది ధర్మం వేరే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పాపం అంటే ప్రశ్నించటం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ప్రశ్నించమని కాదు అక్కడ ప్రశ్నిస్తే మీకు చెప్పేవాడు లేడు అక్కడ అసలు పండితుడు అక్కడ బతకని మరవు అక్కడ ఇంట్రిగ్ ఇంట్రిగ్ అంటే అంటే మతల భూ వ్యవహారం నడిపించి వాళ్ళు సర్వైవ్ అవుతారు తప్ప విద్వాంసులు అన్నవాళ్ళు ఎవరు ఉండరు పారిపోతారు అక్కడి నుంచి అక్కడ నిలబడలేరు విద్వాంసులు నిలబడగలరా అలా వెళ్ళి దండబెట్టు గత వస్తారు ఎనివే కష్టం వేరు ధర్మం వేరు ధర్మో ధారయతి ధర్మం చాలా ఉన్నతమైన అర్థం మీరు ధర్మాన్ని కష్టంని కలగాపలకం చేసి పెట్టారనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుందో అంతిమంగా ఏమవుతుందో తెలుసునండి ఏవో కొన్ని కస్టమ్స్ ఉంటాయి బాగా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి కస్టమ్స్ ఏమిటి కస్టమ్స్ ఏమిటి తలుపులు తినవడం చుట్టూ తిప్పడం ఊరేగింపు చేయడం ఇలాంటివి ఏవో కస్టమ్స్ ఉంటాయి అవే ధర్మములు అనుకుంటారు సత్యము పొలకట అహింస ఇంకేవన్నీ గాలికి పోతాయి ఇప్పుడు వీడు కల్ దొంగ నోట్లు ఉంటాయి చూసారా అవే డబ్బు అనుకున్న వాడికి అసలు డబ్బు ఎక్కడికో పోతుంది కాబట్టి కస్టమ్స్ని కస్టమ్స్గా ధర్మాన్ని ధర్మంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా ఎనివై లిటిల్ డైగ్రెషన్ పాయింట్ ఏమిటంటే వేదము నిత్యము అన్నారు అడిగారు మీమాంసకులను అడిగారు వేదం నిత్యం ఎందుకు ఎందుకయిందని అడిగారు అయితే వాళ్ళు సమాధానాలు చెప్పారు ఆ చెప్పిన సమాధానాలను స్వీకరించారు దాంట్లో ఒక సమాధానం జేమిని మహర్షి చెప్పింది ఏమిటంటే కర్తు అస్మరణాత్ అని చెప్పాడు శంకర్ల మాట కాదు జేమిని మాట వేదము నిత్యము ఎందువల్ల కర్త ఉండుంటే కర్తను తప్పక స్మరించి ఉండేవారు కదా ఇప్పుడు రామాయణముతో రామాయణాన్ని స్మరించినట్టుగానే వాల్మీకిను కూడా స్మరిస్తున్నారు కదా అలాగే వేదానికి స్మరణము లేదు కదా కాబట్టి కర్త లేదు అని వాళ్ళ పొర వాళ్ళ సిద్ధాంతం దాని మీద అబ్జెక్షన్ ఉంటుంది లేకపోవడం ఏమి ఇప్పుడు కఠోపనిషత్ అంటే కఠమహర్షి చేత ప్రదర్శి దర్శించబడినది తైత్తిరియోపనిషత్ మహర్షి మాండూక్యోపనిషత్ మండూక మహర్షి శ్వేతాశ్వతరోపనిషత్ శ్వేతాశ్వతరహ మహర్షి స్మరణ ఉంది కదండి కాబట్టి కర్తు అస్మరణాత్ నిలబడదో రకంగా దానికి మళ్ళీ ఇంకొక కల్పాలని చెప్పాల్సి ఉంటుంది చెప్తారు మీరు బ్రహ్మానుభూతి పుస్తకంలో వేదము యొక్క అపౌరుషేయత్వము అన్న టాపిక్ ఒకటి ఉంది అది చదివితే తెలుస్తుంది ఆ పౌరుషేయత్వాన్ని నిలబెడతారు ఇంకొంచెం లోతుగా వెళ్ళే నిలబెడతారు అంటే శంకరు అంత లోతుగా వెళ్ళట్లేదు ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే వేదము నిత్యము ఎందువల్ల జయమిని అడిగారు ఎందుకల్లా నిత్యము అంటే కర్తు తలుపులు వేసేయాల్సి ఉంటుంది అయితే ఈ బాధ్యాల ధ్వనిలో పాఠం ఏం చెప్తాను నేను మీరు గాలి వెళుతురు అని ఇది కూడా వేసేయండి అవేం పెట్టుకోకండి పాఠమే పెట్టుకోండి ఇంకేం పెట్టుకోండి పాఠం అయిపోయిన తర్వాత కావలసినంత గాలి వెళుతు అంతా మనకి ఎంత కావస్తుంది అంత కొంత తగ్గింది సౌండ్ ఓకే ఇప్పుడు కర్తని స్మరించుటలేదు కనుక వేదము నిత్యము అని చెప్పారు అయితే మరి ఈ కథ తిత్తిని వీళ్ళు స్వతంత్ర కర్తలు కాదు వారు అంతకుముందున్న జ్ఞానాన్ని అందిపుచ్చుకుని మనకిచ్చారే తప్ప స్వతంత్రంగా వాళ్ళు కర్తలు కాదు నిజానికి స్వతంత్రకర్త అని పాని సూత్రం అది పెట్టుకుని చెప్పారు ఆయన మనసులో తనంత తానుగా రచించిన వాడు ఎవడూ కనపడట లేదు కాబట్టి వేదము నిత్యము అయితే వేదము నిత్యమైతే ఇప్పుడు మీరు దేవతలకు విగ్రహం ఉన్నదా ఉన్నది ఎందుకని విగ్రహం వేదాంత పాఠం ఎలా వింటాడు శ్రవణం చేయాలంటే విగ్రహం ఉండాలి కాబట్టి వేదాంత శ్రవణమునందు దేవతలకు అధికారము కలదు కాన విగ్రహం ఉన్నది విగ్రహం ఉంటే పోతుంది జనరల్ రూల్స్కి లాస్కి వైలేషన్ ఉండదు విగ్రహం ఉంటుంది కానీ అది అలాగే ఉంటుంది ఒప్పుకోదు ఒప్పుకోదు ఏ విగ్రహం అయినా అంటే రాముడు విగ్రహం ఉందా అలాగే ఉందా లేదుగా కృష్ణుడు విగ్రహం అలాగే ఉందా లేదుగా అంచేతే ఏం చెప్పారు కృష్ణుడు విగ్రహం పోయి భాగవతం రూపంగా అవతరించాడు అని చెప్పారు చూసి భాగవతం అంటే జ్ఞానము అర్థం ఆ రూపంగా వచ్చేయడని చెప్పారు తప్ప అదే విగ్రహం అడ్డపెట్టేయడం చెప్పలేదు ఎక్కడ అలా కొంతమంది చెప్తారు వాళ్ళు తెలియక అలా చెప్తారు సో అదే భక్తి అనుకోవడం చేత వచ్చిన సమస్య కాబట్టి దేవతకు విగ్రహం ఉంటే నశిస్తుంది విగ్రహం నశిస్తే ఇక్కడ వేద శబ్దం యొక్క నిత్యత్వానికి భంగం వస్తుంది అని వాళ్ళు శంకించుకున్నారు దేవాది వ్యక్తి ప్రభావ దేవాది వ్యక్తులు పుట్టారు అని స్వీకరించుట చేత తస్య విరోధమాశంక్య ఆ శబ్దము యొక్క నిత్యత్వంకు విరోధమును శంకించుకుని అతఃప్రభవాత్ ఇది పరిహృత్య విరోధము లేదు అతఃప్రభవాత్ ఇంద్రుడన్నవాడు ఇంద్రశబ్దం నుంచి పుట్టాడు వీడు పోయినా కూడా ఇంద్రశబ్దం అలాగే ఉంటుంది శబ్ద సామాన్యం ఎక్కడికి పోదు అని దాన్ని పరిహారం చేసేసి ఇప్పుడు ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న దానిని ఏమిటది వేదశబ్దము నిత్యము అనే విషయాన్ని మరింత దృఢము చేయుట కొరకై మహర్షి ఈ సూత్రాన్ని చెప్తున్నారు అత ఏ చ నిత్యం ఇది తెలిసిందండి అత ఏ నియతాకృతే దేవాదే జగ వేదశబ్దప్రభవత్ వేదశబ్దే నిత్యత్వమపి ప్రత్యేతవ్యం ఇప్పుడు జగత్తున్నది జగత్తులో అనేక అంశాలు ఉన్నాయి దేవతలు ఉన్నారు మనుష్యులు ఉన్నారు ఈ క్రితం కల్పంలో కల్పం అంటే సైకిల్ ఆఫ్ క్రియేషన్ క్రితం కల్పంలో దేవతలు మనుషులు ఈ ఆకారములు అలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నారు జనరల్లీ ఇప్పుడు మనుషులు పోతూ ఉంటారు కాని మనుష్యత్వం పోదు ద హెరిటేటరీ హెరిటేటరీగా మనుష్య జాతి అలాగే పోతూ ఉంటుంది ఇప్పుడు ఓ పిల్లి పుడుతుంది పిల్లికి ఆయుర్ధాం ఎంత ఉంటుందో రెండేళ్ళు మూడేళ్ళో బతుకుతుంది పోతుంది కానీ పిల్లులు ఉంటాయి ఒక ఒకసారి ఒక చోట అసలు ఒక పర్టికులర్ జీవే కనపడకపోతే దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయిందంట ఇప్పుడు మా చిన్నప్పుడు రాబందులు పెద్ద పెద్ద రెక్కలతోటి రాబందులు ఎగురుతూ ఉండేవి పల్లెటూళ్ళలో ఇప్పుడు ఇంకా రాబందులు కనబడ్డం మానసి మా చిన్నప్పుడు పిచ్చుకలను ఉండేవి బులిబుల్లి పెట్టం పిచ్చుకలు ఇప్పుడు ఇంకా పిచ్చుకలు లేవు దానికి కారణం ఈ సెల్ ఫోన్స్ వల్ల అలా అయిందని మనకి నేను చెప్తా చెప్తో నేను మళ్ళీ మార్చేశాను నేను సాయంకాలం కూడా మనకి కొత్త కొత్తగా చాలా వచ్చాయని మనం మురిసిపోతున్నామే కానీ కొత్తగా వచ్చాయి సెల్ ఫోన్లు ఐపాడ్లు ఐపాడ్లు కిండిళ్ళు ఇలాంటివన్నీ కొత్త కొత్తవి వచ్చాయి కానీ రాబందులు పోయాయి పిచ్చుకలు పోయాయి తర్వాత ఒకప్పుడు విశాలమైన మర్రి చెట్లు ఉండేవి రోడ్డు పక్కన ఉండేవి ఆ మర్రి చెట్లు కొట్టేశారు ఇప్పుడు మీరు మర్రి చెట్టు చూడాలంటే కలకటా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళి చూడాలి మతి చెట్టు లేకపోతే అడయాలు వెళ్ళి మర్రి చెట్టును చూడాలి తొందరగా పూసేస్తే మంచిది ఎందుకంటే దాన్ని కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు బుక్ చేసుకున్నారంటే ఆ వరి చెట్లు తీసేసి అక్కడ బిల్డింగ్ నిలబెడతారు కాబట్టి వరి చెట్లు పోయాయి రోడ్డు పక్క చెట్లు పోయాయి టూ లేన్ టూ లేన్ వచ్చేసేపటికి చెట్లు అన్నీ పోయాయి సో ఈ విధంగా మనం చెట్లుంటే కొత్త చెట్లు వస్తున్నాయనుకోండి నిజంగా పోయి ఇంకా రానివి చాలా ఉన్నాయి సో చాలా పోయాయి ఆ పోయిన వాటిని మనం పట్టించుకోవట్లేదు ఈ కొత్త వాటిని చూసి మరిచిపోతున్నాం ఈ కొత్తవన్నీ కూడా మార్కెట్ చేత నిర్మాణము చే మార్కెట్ సృష్టించింది వీటిని టెక్నాలజీ అండ్ మార్కెట్ ఫోర్సెస్ ఈ రెండు కలిపి ఈ కొత్త కొత్త వాటిని అన్ని పాతవన్నీ ప్రకృతి సహజములైన ప్రకృతిలో ఉండి కాబట్టి ఒక విధంగా మనము ప్రకృతి సహజములైన వస్తువులని పోగొట్టుకుంటున్నాము మార్కెట్ టు టెక్నాలజీ కలిపి సృష్టించినటువంటి వస్తువులు కొత్త కొత్తవి సంపాదించుకుంటున్నాము అని చెప్పాల్సి ఉంటుంది ఎనీవే ఇదూ ఫిలాసఫీ సోషల్ ఫిలాసఫీ సో అది అలాంటి పెట్టి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఆ దేవతలు ఆ మనుష్యులు ఆ పశువులు ఆ పక్షులు అలాగే ఇంద్ర పదవి అగ్ని అనే ఒక పదవి మానవ లోకంలో మహారాజు పాలకు పాలకులు పాలించబడేవారు ఈ రూపములు ఏవైతే ఉన్నాయో ఈ వీటన్నిటితోటి కూడిన జగత్తు సృష్టించబడుతోంది ఈ జగత్తులో ఉండే ఏ ఒక్క రూపాన్ని తీసుకున్నప్పటికీ అది పుట్టిపోతుంది కానీ ఆ రూపమునకు ఆలంబమైన ఆలంబనంగా ఉండే శబ్దమున్నది చూసారా ఏ శబ్దం నుంచి రూపం పుట్టిందని అన్నామో ఆ శబ్దానికి వినాశము లేదు కాబట్టి ఫలానా రూపము కలిగిన దేవతలు మొదలైన వాళ్ళతో కూర్చి కూడిన జగత్తు శబ్దము నుంచే పుట్టింది కనుక ఆ శబ్దములన్నీ కలిసి వేదములైనవి కనుక ఈ రూపములన్నీ నశించినప్పటికీ ఆ శబ్దము నశించదు అని మనం తేల్చుకున్నాము కనుక రూపాలు నశించడం తప్పనిసరి శబ్దం నశించదు శబ్దం నుంచే రూపం పూడుతుంది కానీ ఇప్పుడు కంప్యూటర్లు చేస్తారు కంప్యూటర్ పాడైపోతుంది ఇంకో కంప్యూటర్ పుడుతుంది ఎన్ని నుంచి పుట్టింది ఈ శబ్దం నుంచి పుట్టింది కంప్యూటర్ అనే శబ్దం ఉంటుంది హార్డ్ డిస్క్ అనే శబ్దం ఉంటుంది మెమొరీ చిప్ అనే శబ్దం ఉంటుంది సర్క్యూట్ అనే శబ్దం ఉంటుంది ఈ శబ్దాలన్నీ ఉంటాయి మళ్ళీ ఇంకో కంప్యూటర్ పుడుతుంది కాబట్టి అలాగే వేదశబ్దముల నుండే ఈ జగత్తు పుట్టింది అని చెప్పినాము కనుక శబ్దార్థ సంబంధం అనిత్యమైన శబ్దము నిత్యము అని మనం నిర్ధారణ చేసినాము